శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చవిరచితమైన శ్రీ వేదాంత పంచదశి పంచకోశ వివేకమునబడు తృతీయ ప్రకరణంలో పద్నాలుగు శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము పంచకోశాల కంటే విలక్షణంగా భిన్నంగా ఆత్మ అనుభవానికి వస్తలేదు అని పూర్వపక్షి శంక ఆ పంచకోశాల అనుభవము ఎవరికైతే కలుగుతుందో అతడే అనుభవ రూపుడై ఆత్మగా ఉన్నాడు అతడే ఆత్మ మరి సరే ఆ పంచకోశాలకు విలక్షణంగా అనుభవ రూపంలో ఆత్మ ఉన్నది అనంటే అది ఎందుకు అనుభవానికి రావడం లేదు మాకు ఎందుకు తెలియబడడం లేదు అని విధంగా అంటే దానికి సమాధానం చెప్పాడు స్వయమేవానుభూతిత్వాదు విద్యతే నానుభావ్యత స్వయం అనుభవ రూపం ఉన్నది కాదు అనుభవ్యం కాదు అనంటే అనుభవానికి విషయం కాదు అనంటే ఎందుకు కాదు ఉన్నది అని అంటే అనుభవానికి రావాలి కదా అనంటే పంచకోశాలను అనుభవించేటువంటి వాటికి ప్రకాశకమైనటువంటి ప్రత్యేక పరమాత్మ సాక్షి స్వరూపుడు ఎవరైతే ఉన్నారో అతన్ని తెలుసుకోవడానికి తనకంటే భిన్నమైనటువంటి జ్ఞాత గాని జ్ఞానము గానీ లేదు అక్కడ త్రిపుటి లేదు తనకంటే భిన్నమైన జ్ఞాత లేడు జ్ఞానము లేడు అందువల్ల అతన్ని తెలుసుకునేవాడు మరొకడు లేనందువలన అతడు అనుభవ్యము కాడు అని ఈ విధంగా సమాధానం చెప్పి అక్కడ మల్ల వికల్పం చేసినాడు ఆత్మను తెలుసుకోవడానికి వేరే జ్ఞాత లేదా జ్ఞానము లేక అనుభావ్యం కాదంటావా లేక స్వయంగా ఆత్మ అసద్పమున్నందువలన అది అనుభవ్యం కాదంటావా అంటే నదు అసత్తయా అసద్రూపమని కాదు బాబా ఆత్మ కంటే భిన్నంగా జ్ఞాతంతరం గాని జ్ఞానంతరం గాని లేనందువల్ల అది అనుభావ్యం కాదు అని మేము చెప్తున్నాము దానికి ఒక దృష్టాంతం కూడా ఇచ్చారు ఏ విధంగా మధుర్యాది స్వభావం కలిగినటువంటి గుడ శర్కర మొదలైనటువంటి ఏవైతే అవి ఇతర పదార్థాలకు వాటి అందు ఉన్నటువంటి స్వభావాన్ని అర్పణం చేయగలవు కానీ వాటిలో ఆ మాధుర్యం రావడానికి అన్య పదార్థం యొక్క అపేక్ష లేదు అయినా గాని వాటి యొక్క మాధుర్యము అనేటువంటి స్వభావము నహియతే నశించదు ఎందుకు మాధుర్యాలు స్వభావం పదార్థాలు కాబట్టి అని పదిహేనో శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు సదృష్టాంత ఫలితమా సహితంగా చెప్పాడు కదా మరి దాని ఫలితం ఏమిటి అని చెప్తూ ఉన్నాడు పదిహేనో శ్లోకం చూద్దామండి అర్పకాంతరేసం మా భూ తుభావ్యత్వం బోధాత్మతీయతే ఈ మాధుర్యాది స్వభావం కలిగినటువంటి గుడ అంటే బెల్లము చక్కెర పంచదార అంటాం కదా మొదలైనటువంటి పదార్థాలు శబ్దం చేత నేను తెలుసుకున్నాము స్వాభావిక గుణములు కలిగినటువంటి చింతపండు మిరపకాయ ఉప్పు మొదలైనటువంటి అవి స్వాభావికమైనటువంటి గుణాలు కలిగినవి వాటిలో ఉన్నటువంటి పులుపు మాధుర్యము ఇవి మొదలైనటువంటి స్వాభావిక గుణాలు అవి స్వరూపం చేతనే మాధుర్యాందులు కలిగి ఉన్నాయి అయితే అర్పకాంతర రాహిత్యే వాటిలో ఆ మాధుర్యాదులను నింపడానికి లేదా ఆపాదించడానికి వేరే అర్పకాంతరము వేరే పదార్థము లేనందువల్ల వీటిలో ఉన్నటువంటి మాధుర్యము కోల్పోతుందేమో నష్టమవుతుందేమో ఏ ఆపత్తి లేదు ఎందుకు అవి స్వాభావికంగానే మాధుర్యాది స్వభావములు కలిగి ఉన్నాయి అదే విధంగా చైతన్యమునందు కూడా ప్రత్యేకమైన పరమాత్మయందు కూడా సర్వమును ప్రకాశించేటువంటి స్వభావం కలది తనకంటే భిన్నమైనటువంటి అహంకారం మొదలుకొని అంతఃకరణము ఇంద్రియాలు ప్రాణము స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము జాగ్రత్త స్వప్న సుశూక్తి ఈ మూడు శరీరాల అంతర్గతమైనటువంటి పంచకోశాలు వీటన్నిటినీ ప్రకాశిస్తుంది కాని అది మాత్రము ప్రకాశ స్వరూపమై దానికి ప్రకాశము కావాలని అన్యం యొక్క అపేక్ష లేదు దాని ప్రకాశం అన్యం యొక్క అపేక్ష లేదు బోధాత్మతు నా జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే అనుభవ ఉన్నదో అది మాత్రము నహియతే అంటే అది నష్టం కాదు అని శ్లోకం ద్వారా చెప్పాడు డెబ్బై ఆరవ అంకం చూడండి మాధుర్యాది సమర్పక వస్తు అంతర అభావే అం గుడాదీనా మాధుర్యాది స్వభావత విద్యే ఆత్మన అనుభవ విషయత్వం మా భూత్ అనుభవ రూపత్యేవా ఈ మాధుర్యాది స్వభావం కలిగినటువంటి వాటికి మాధుర్యాదులను సమర్పణం చేసే వస్తువంతరాలు లేనప్పటికీ కూడా వాటిలో ఉన్నటువంటి మాధుర్యాదులు స్వభావ సిద్ధమయ్యేలా ఉంటాయో ఏం అదే ప్రకారంగా ఆత్మన అనుభవ విషయత్వం మాభూత్ ఆత్మ కూడా అనుభవ్యం కాదు ఎందుకు అనుభవ్యం కావాలంటే దాన్ని అనుభవించేవాడు దాన్ని ప్రకాశించేవాడు మరొకడు ఉండాలి కదా అంటే ఆ ఆత్మ కంటే వ్యతిరేక్తంగా ఆత్మను ప్రకాశించేటువంటి మరొక ఆత్మ అంటూ లేదు మరొక ప్రకాశకుడు ఎవడూ లేడు జ్ఞాతృ జ్ఞానాంతరాభావ చెప్పాడు కదా అయినా కూడా ఆ ఆత్మ యొక్క అనుభవ రూపత్వం ఏదైతే ఉందో స్వయం ప్రకాశత్వం ఏదైతే ఉందో అది భవతీయ వాళ్ళు అట్లే ఉంటుంది అది నష్టం కాదు అని పదిహేనో శ్లోకానికి వ్యాఖ్యానం చేశాడు ఉక్తార్థే ప్రమాణమాహా చాలా గంభీరమైనటువంటి విషయం ప్రారంభం అవుతుంది చక్కగా సావధాన చిత్తలే వినండి ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నది దాని యొక్క ప్రకాశం పురోస్మాత్ భాషతేఖిలాత్ తమే వన్ వేతి తద్భాషా భాష ప్రమాణాలు ఇస్తున్నాడు ఇక్కడ డెబ్బై తొమ్మిదో అంకం చూడండి అత్రయం పురుష స్వయం జ్యోతిర్భవతి ఇది బృహదారిణ ఉపనిషత్తు నాలుగు డాష్ మూడు అత్ర అంటే స్వప్నావస్థాయం స్వప్నావస్థలో ఈ పురుషుడు అంటే ఈ ఆత్మ స్వయం జ్యోతి అంటే స్వయం ప్రకాశ స్వరూపుడు ఉన్నాడు అని శృతి మాత చెప్తోంది మరొక శృతి నృసింహ ఉత్తర తాపని ఉపనిషత్తు అస్మాత్ సర్వస్మాత్ పురత సువిభాతి అస్మాత్ సర్వస్మాత్ అంటే ఈ దేహాది సంఘాతం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చెప్పున్న ప్రకారంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జాగ్రత్త అవస్థలు పంచకోశాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పూర్వము సువిభాతి అది చక్కగా ప్రకాశిస్తుంది ఇవి ఉన్నా ప్రకాశిస్తుంది ఇవి లేకున్నా కూడా ప్రకాశిస్తుంది వీటన్నిటికంటే మొదలు అది ఉన్నది అది ఉంటే ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి ఆ ప్రకాశకుడైనటువంటి సాక్షియే లేకపోతే వీటన్నిటికీ కూడా అస్తిత్వమే లేకుండా పోతుంది అందుకని అన్నిటికంటే పూర్వము మొదలు ఉన్నటువంటి చైతన్యం ఉన్నదో అది వీటన్నిటిని కూడా ప్రకాశిస్తుంది అని చెప్పినాడు ఈ పరిదృష్టమైనటువంటి సమస్త జగత్ ఏదైతే ఉందో దీనికి పూర్వము ప్రకాశకుడు సాక్షి పరమాత్మ అని నృత్యం ఉత్తర తాపన ఉపనిషత్తు చెప్తుంది ఇక మరొక మంత్రం ఉన్నది నూర్యో భాతి నంద్ర తారకం నేమ విద్యుతో భాంతి హుతోయమగ్ని తమేవంతం అనుభాతి సర్వం తాసా సర్వమిదం విభాతి ఈ మంత్రము మూడు శృతుల్లో ఉన్నది మూడు ఉపనిషత్తుల్లో ఉంది మొదలు రాసుకోండి ముందక శృతి రెండు డాష్ రెండు డాష్ పది 6 శృతి ఆరు డాష్ పద్నాలుగు కఠోపనిషత్తు రెండు డాష్ రెండు డాష్ అయితే ఇవన్నీ ఏం చెప్తున్నాయి తర నా సూర్య భాతి అక్కడ అంటే ఆ పరమాత్మను ప్రకాశించడందు సూర్యునికి సామర్థ్యం లేదు సూర్యుడు ఆత్మను ప్రకాశింపజాలడు నా చంద్రహ చంద్రుడు ప్రకాశింపజాలడు నక్షత్రాని నక్షత్రాలు కూడా ప్రకాశంపజాలవు అలాంటప్పుడు కుతహ అయం అగ్ని ఇక ఈ అగ్ని ప్రకాశిస్తదా బాబా ఆత్మను సూర్య చంద్ర నక్షత్రాదులే ప్రకాశింపజాలన్నప్పుడు ఇంకా చెప్పేదేమన్నది కైమితి గ్యాయం ఈ అగ్ని ప్రకాశిస్తుందా ప్రకాశంపజాలదు మరి ఎట్లా ప్రకాశిస్తుంది ఆత్మ అంటే తమేవ భాంతం అది స్వయంగానే ప్రకాశిస్తూ అనుభాతి సర్వం తన ప్రకాశం అనుసరించి అన్నిటిని కూడా ప్రకాశిస్తుంది తాషా సర్వం విధం విభాతి ఆ చైతన్యం యొక్క ప్రకాశంలోనే ఇదం సర్వం భాతి ఇదంతా కూడా ప్రకాశింపబడుతుంది అంటే అది స్వయం ప్రకాశము అని చెప్పినట్లయింది ఇంకా మనం స్మృతుల్లో పోతే భగవద్గీత చెప్తుంది జ్యోతి సామభి తోతి తమ సహపరముచతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వశ అంటూ అది జ్యోతులన్నిటికీ కూడా జ్యోతి స్వయం ప్రకాశము అని కూడా భగవద్గీత చెప్తోంది అదే విధంగా శంకరాచార్యుల కూడా ఏక శ్లోకిలో చెప్తాడు రాత్రీపా దేవీప దర్శన విధ జ్యోతి రాఖ్యాహి మే చక్షుస్తం దర్శనే తహం భవాన్ పరమ కో జ్యోతిష్ఠి ప్రభో అని అంటూ ఏక శ్లోకి ఇది స్వయం ప్రకాశాన్ని బోధిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఆ ఒక్క శ్లోకాన్ని మనం చింతన చేస్తే చాలు ఆత్మ సాక్షాత్కరం అయితే ఈ స్వయం జ్యోతిష్ ప్రకరణము మనకు ఉపనిషత్తులో ఎక్కడొచ్చింది అని అంటే ఇప్పుడు మనం చెప్పున్న ప్రకారంగా అనేక శృతుల్లో వినపడుతుంది ఇంతే కాకుండా జ్యోతిర్ బ్రాహ్మణం అని ఒకటి ప్రత్యేకంగా ఒక బ్రాహ్మణం ఉండేది గృహదారణ ఉపనిషత్తులో అక్కడ జనక ఉద్దేశించి యాజ్ఞవల్కం హార్చి ఆత్మ యొక్క స్వయం చెప్తూ ముప్పై తొమ్మిదవ చూడండి ఐసే జనక ప్రతి याज्ञवल मुनि ने श्री बृहदारण्य उपनिषद में जागृत विषय प्रतीयमा सूर्य आदि पर्यत सूर्य चंद्र तार विद्युत अग्नि वाक ज्योति प्रकाशन का निरूपण करके स्वप्न विषय स्वयं ज्योति स्वप्रकाश रूप आत्मा ज्योति का उपदेश किया आत्मा स्वयं प्रकाशत्वा प्रतिपास्तू याज्ञवलिक महर्षि श्री जनक महाराज को సంబోధిస్తూ ఉపదేశం చేస్తూ ఈ ఆత్మను ప్రకాశించడానికి ఏ ప్రకాశముల యొక్క అపేక్ష లేదు అయితే ఆత్మ స్వయం ప్రకాశం అయితే మాకు జాగ్రత్తలో ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నట్టుగా మాకు ఎందుకు తెలియబడతలేదు సూర్యుని యొక్క వెలుగులో మేము సకల పదార్థాలను చూడగలుగుతున్నాం మరి ఆత్మ స్వయం ప్రకాశం అయితే ఆత్మ ప్రకాశం చేతనే తెలియబడాలి కదా ఈ ఘటపటాది ప్రపంచం అంతా కూడా మరి సూర్యుని యొక్క ప్రకాశం యొక్క అపేక్ష ఎందుకు వచ్చింది ఆత్మ ఒకవేళ స్వయం ప్రకాశం అయితే అని ఏ విధంగా అంటే అవును బాబా ఆత్మ సర్వదా అన్ని అవస్థల్లో స్వయం ప్రకాశమే ఉంది కానీ జాగ్రత్తలో ఈ సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశాల చేత అభిభూతమైంది అంటే తిరస్కరింపబడింది ఆత్మ ఒక ప్రకాశం లేదు కాదు ఉంది కానీ ఆత్మ ప్రకాశము సూర్యాది ప్రకాశాల చేత అభిభూతం ప్రమోషమైంది లుప్తమైంది తిరస్కృతమైంది అంతేగాని స్వయం ప్రకాశం కాదు ఇట్లా కాదు అయినా కానీ విచారం చేస్తే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని ఎవరు తెలుసుకుంటున్నారండి నీవే కదా సూర్యుడు అయితే జడ ప్రకాశం ఉన్నది అందులో తెలివి లేదు కదా సూర్య చంద్ర నక్షత్రాది ప్రకాశాలు జడ తెలివి ప్రకాశములు కావు భలే వ్యవహారిక ప్రపంచాన్ని ప్రకాశింపవచ్చు జడమైన ప్రపంచాన్ని ప్రకాశించవచ్చు కానీ అన్నిటినీ తెలుసుకునేతనం వాటిలో ఉందా సూర్య చంద్ర నక్షత్రాదు లేదు కదా మరి ఆ తెలివి ఎవరైనా చెప్పండి జాగ్రత్తలో కూడా ఆ తెలివి ఏదైతే ఉందో అదే ఆత్మ ప్రకాశం అదే స్వయం ప్రకాశం సరే లకు ఈ జాగ్రత్తలో ఆత్మ యొక్క స్వయం అనుభవానికి రాదు కానీ సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశాలలో వాళ్ళ వల్ల వ్యవహారాలు చేస్తూ సూర్యుడు చంద్రుడు తారలు అంటే నక్షత్రాలు మరియు విద్యుత్తు విద్యుత్ అంటే అప్పుడు ఉపనిషత్ కాలంలో ఈ విద్యుత్తు లేదు కదా ఈ ఎలక్ట్రిసిటీ లేదు కదా అప్పుడు మరి విద్యుత్ శబ్దం ఎక్కడిది ఇది అంటే వర్షిస్తున్నప్పుడు మేఘాల్లో ఏదైతే మెరుపులు వస్తాయే వాటికి విద్యుత్తు అని శబ్దప్రయోగం చేస్తున్నారు ఆ విద్యుత్తు కూడా క్షణకాలం ఎందుకు ఆ మెరుపు మెరిసినప్పుడు ఆ వెలుతురులో వస్తువులు ప్రకాశింపబడతాయి ఆ ప్రకాశం కూడా ఆత్మను ప్రకాశింపజాలదు ఇక అగ్ని ఇది కూడా ప్రకాశ రూపమే కానీ ఆత్మను మొత్తం ప్రకాశంపదాలదు అదే విధంగా సూర్య చంద్ర నక్షత్ర విద్యుత్ అగ్నిమద్ర అనేవి అది భౌతికములు కానీ ఆధ్యాత్మికంగా విచారం చేసినట్లయితే కూడా ఇప్పుడు వాక్కు ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము ఈ వాణ్ణి మాట్లాడుతుంటే మీరు వింటూ వింటూ మీకు ఏదైనా బోధ అవుతుందా లేదా తెలుస్తుందా లేదా శబ్ద జ్ఞానం అవుతుందా లేదా మరి ఆ శబ్ద జ్ఞానాన్ని కలగజేసింది ఎవరు వాక్యే కదా మరి వాక్కు కూడా ప్రకాశ రూపము అని చెప్పాలి అట్లే సకల ఇంద్రియాలు కూడా ప్రకాశకములే ఉన్న యాయావాశ విషయాలను మనకు తెలియజేస్తున్నా ఇంద్రియాలు అందుకని ఇవి కూడా జ్యోతులే అని చెప్పింది ఉన్నది అట్లే అన్ని ఇంద్రియాలతో వెళ్ళి అన్ని విషయాలను తెలుసుకునేది అంతఃకరణం అది కూడా జ్యోతి అని చెప్పింది ఉన్నది పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు బుద్ధి ఈ పన్నెండు ద్వాదశ జ్యోతులు ద్వాదశ ఆదిత్యులు అని చెప్పింది ఉన్నది ఒకటి ఇవి కూడా ప్రకాశ స్వరూపములే వీటి చేత జాగ్రత్తలో మనము సకల వ్యవహారాలు చేస్తున్నాం అయితే జాగ్రత్తలో వీటి ద్వారా వ్యవహారం చేస్తున్నాం కాబట్టి మనకు ఆత్మ యొక్క ప్రకాశము తెలిసి రావడం లే ఆత్మ యొక్క ప్రకాశంలోనే మనం సకల వ్యవహారాలు చేస్తున్నాము కానీ ఇది ఆత్మ ప్రకాశం ద్వారా జరుగుతుంది వ్యవహారం మనకు తెలియడం లే సూర్య చంద్ర నక్షత్రా మనకు ఈ వ్యవహారం జరుగుతుంది అని ఆత్మ ప్రకాశము ఈ సూర్యాది ప్రకాశాలలో లుప్తమైపోయింది అభిభూతం అయిపోయింది అందువల్ల జాగ్రత్తలో సర్వసాధారణంగా సామాన్యులకు ఆత్మ స్వయం ప్రకాశం అనే అనుభవానికి రాదు అని ఈ విధంగా చెప్పి నిరూపణ కరికే స్వప్న విషయ స్వయం జ్యోతి స్వప్రకాశం రూపు ఆత్మజ్యోతి యొక్క ఉపదేశకి యాహ ఇక స్వప్నంలోనైతే ఆత్మ స్వయం ప్రకాశము అని స్పష్టంగా తెలుస్తుంది మనకు ఎందుకు స్వప్నంలో ఈ బాహ్యమైనటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నారా స్వప్నంలో లేరు కదా కానీ స్వప్నంలో మనం మిత్రులతోనే వ్యవహారం చేస్తున్నప్పుడు పట్ట పగలు మిట్ట మధ్యాహము నడి రోడ్ల మీద మిత్రులతో మాట్లాడుతున్నాము ఆడ ప్రకాశం ఉందా లేదా చెప్పండి ఉంది మరి అది ఏ ప్రకాశం చెప్పండి సూర్యుని ప్రకాశమా చంద్రుని ప్రకాశమా నక్షత్రాదుల యొక్క ప్రకాశమా అగ్ని యొక్క ప్రకాశమా లేదా మీరు ఏమైనా టార్చ్ లైట్ వగేరా పట్టుకుని వెళ్ళారా స్వప్నంలోకి ఏ ప్రకాశం లేదు కదా అయినా గాని అక్కడ ప్రకాశం ఉంది అది ఎవరి ప్రకాశం చెప్పండి అదే ఆత్మ ప్రకాశం అందువల్లనే మనకు స్పష్టంగా అనుభవానికి ఆత్మ స్వయం ప్రకాశము ఎద్యపి తేనో అవస్థావిశ్ స్వయం జ్యోతి రూప ఆత్మ విద్యమాన హై ఆత్మ అయితే నిత్యం కదా మరి అది ఏ అవస్థలో లేదు స్వప్నంలో మాత్రమే ఉండి దాని యొక్క స్వయం ప్రకాశత్వం అనుభవానికి అంటే మరి జాగ్రత్తలో లేదా ఉందా లేదా ఉంది కదా అన్ని అవస్థలు దాని అందే అధ్యమై ఉన్నాయి అన్నిటికీ అధిష్టానం అదే ఉంది సర్వదా ఎల్లప్పుడు విద్యమానమై ఉంది అది లేని కాలం అంటూ లేదు లేని స్థలం లేదు సర్వత్రా సర్వకాలలో విద్యమానమై ఉంది మరి ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎందుకు అనుభవానికి రావడం లేదు సుశిక్తులు ఎందుకు అనుభవానికి రావడం లేదు అంటే చెప్తున్నారు ఎద్యపినో అవస్థ విషయ స్వయం జ్యోతి రూప ఆత్మ విద్యమాన్ హై తథాపి అయినా జాగ్రత్త విష అన్య సూర్యాదికి జ్యోతినిసే పురుషుకి బుద్ధి తిరస్కృతు అంటే ఆచ్ఛాదిత ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం తెలుసుకోవడానికి బుద్ధి జాగ్రత్తలో అభిభూతమైంది ఆచ్ఛాదితమైంది ఎందువల్ల సూర్యాది ప్రకాశముల చేత ఆత్మ యొక్క ప్రకాశము ఆ ప్రకాశాల్లో కలిసిపోయింది సమాభిహారమైంది లేదా అభిభూతమైంది అని చెప్పండి నడుస్తుంది కూడా మనకు కనపడకపోవడానికి ఎనిమిది హేతువులు చెప్పారు కదా సాంఖ్యులు అతి దూరాత్మ్యాపత్ ఇంద్రియఘాత్ మనో అనవస్థానా అని అనేక హేతులతో వస్తువు సమీపంలో ప్రత్యక్ష యోగ్యం కూడా తెలియదు అది ఎందుకు అని అంటే ఇక ఈ హేతుల చేత అని చెప్పినాడు అతి దూరం ఉంటే కూడా కనపడదు అత్యంత సమీపం ఉంటే కూడా కనపడదు మరి ఇంద్రియాల యొక్క దోషాల చేత కూడా కనపడదు మన అనవస్థానాత్ మనస్సు ఏకాగ్రత లేకపోతే కూడా వస్తువు కనపడదు మరి అభిభవాత్ అభిభవం అయితే కూడా కనపడదు సమానాభిహారా సదృశ్యం కలిగినటువంటి పదార్థాల్లో అవి కలిసినప్పుడు ఆ వస్తువులు మనకు తెలియవు అనేక హేతులు ఉన్నాయి అదే విధంగా ఆత్మ ప్రకాశము సూర్యాది ప్రకాశాల్లో కలిసిపోయింది సమానాభిహారం లేదా బుద్ధి కుంఠితం అందువల్ల ఆత్మ ప్రకాశం మనకు తెలియడంలే ఎప్పుడు జాగ్రత్తలు వాస్తవంగా ఆ సూర్యచంద్ర నక్షత్రాదులను కూడా ప్రకాశించేది ఆత్మ ప్రకాశమే యదా దిత్యగతం తేజో జగద్భాష యత్లం యంద్రమసి యాగ్నౌ తేజో విధి మామకం అని అంటూ భగవంతుడు చెప్పాడా లేదా ఉన్న ప్రకాశం నాదే చంద్రుల్లో ఉన్న ప్రకాశం నాదే నక్షత్రాల్లో ఉన్న ప్రకాశం నాదే ఎక్కడెక్కడ ప్రకాశము జ్ఞానము అని ఉన్నదో అది నా ప్రకాశమే అని చెప్తున్నది అందుకని సూర్య చంద్ర నక్షత్రాదులు కూడా ఆత్మ ప్రకాశంలోనే తెలియబడుతున్నాయి ఎందుకు సూర్యుడు ఉన్నాడు అని తెలిసింది ఎవరికి నీకే కదా మరి సూర్యుని తెలుసుకునేది ఎవరు కదా సూర్యుని ప్రకాశం జడ ప్రకాశము నీ ప్రకాశం తెలియ ప్రకాశం అయితే జాగ్రత్తలో కూడా ఆత్మ ప్రకాశం ఉంది కానీ సూర్యాది ప్రకాశాల్లో అభిభూతమైంది లేదా సమానాభిహారం అందువల్ల జాగ్రత్తలో మనకు ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం అనుభవానికి రావడం లేదు తామే స్వయం జ్యోతి ఆత్మాకి ప్రతీతి అంటే జ్ఞాన్ పురుషుకు హోనే జాగ్రత్తలో ఆత్మ యొక్క స్వయం జ్యోతిత్వము మనకు తెలియడం లే జాగ్రత్తలో సుశక్తి విషయ అజ్ఞానక అనుభవ రూపు సామాన్య చేత స్వయం ప్రకాశ వస్తుక్ష్మ బుద్ధి వాళ్ళే విన మంద బుద్ధి వాళ్ళే పురుషుకు అనాయాసస్యే హోవే నహి అయితే సుశక్తిలో కూడా ఆత్మ స్వయం ప్రకాశం ఉంది సామాన్య రూపం లోపల అజ్ఞానానికి కూడా ప్రకాశకమై ఉంది అజ్ఞానాన్ని కూడా ప్రకాశించాడు తెలుసుకున్నాడు ఆ సుశిప్తుల సుఖాన్ని ప్రకాశిస్తూ ఉన్నాడు కానీ సామాన్య పురుషులకు తెలియడం లేదు ఎవరైతే అనుమాన కుశాలు ఉన్నారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు వేసిన తర్వాత పరామర్శించి చెప్తున్నాడు ఇది సుషిప్తి యొక్క అనుభవమే సుశిప్తులో ఆత్మ ప్రకాశిస్తుంది కాబట్టి ఈ అనుభవం ఆత్మకు ఉన్నది కాబట్టి ఆ ఆత్మనే మళ్ళీ స్మరించి చెప్తుంది కానీ ఈ విధంగా అనుమానం చేయగలరు అనుమాన కుశలవు అయితే కానీ మంద బుద్ధి వాళ్ళకు మాత్రం తెలియదు సుశుప్తిలో కూడా ఆత్మ ఉంది స్వయం ప్రకాశం కూడా ఉంది కానీ ఇది స్వయం ప్రకాశమైన ఆత్మ అది నా స్వరూపమే నేను స్వయం ప్రకాశ స్వరూపం అని మాత్రం సామాన్యులకు మంద బుద్ధి తెలియదు అందుకని జాగ్రత్తలో గానీ సుశుక్తిలో గాని అక్కడ కూడా ఉంది ఆత్మ స్వయం ప్రకాశమే కానీ ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం అనుభవానికి రాదు కానీ స్వప్నంలో మాత్రం స్పష్టంగా అనుభవానికి వస్తుంది చెప్పి శృతి స్వప్నంలోకి వెళ్ళి అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని చెప్పింది అవరు స్వప్నావస్థ విష సూర్యాదికి జ్యోతినిసే బుద్ధి కా తిరస్కారం నహి హై స్వప్నావస్థలో బుద్ధి మాత్రం తిరస్కరింపబడలే ఎందుకు అక్కడ సూర్యాదులు లేరు కదా సూర్యాది జ్యోతుల చేత ఆ ప్రకాశం చేత బుద్ధి తిరస్కరింపబడడానికి అవకాశమే లేదు అందువల్ల స్వప్న పదార్థానికి అనుభవం బి స్పష్ట స్వాపన పదార్థాల యొక్క అనుభవం స్పష్టంగా అవుతుంది మనకు పట్ట పగటిలి సకల వస్తువులను చూస్తున్నాము సకల వ్యవహారాలు చేస్తు ఆ ప్రకాశం ఏదైతే ఉందో అదే ఆత్మ యొక్క ప్రకాశం అక్కడ బుద్ధి కుంఠితం అవడానికి ఆచ్ఛాదితం అవడానికి ఇతర సూర్యాది ప్రకాశాలు లేవు కాబట్టి అక్కడ బుద్ధి ఆచ్ఛాదితం కాలే తిరస్కరింపబడలే అందువల్ల మనకు అక్కడ చక్కగా ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వం అనుభవానికి వస్తుంది ఇసు అభిప్రాయసే ఇసు శృతి విష అత్ర అంటే ఇహా అంటే స్వప్న విషయ ఇసు పదుకరి స్వప్నావస్థాక గ్రహణే అత్ర అయం పురుష అన్నది అత్త అంటే ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కడ అంటే స్వప్నావస్థ అని తెలుసుకోవాలి ఈ ప్రకారంగా శృతి మాత స్వప్నావస్థను తీసుకుని ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వాన్ని చూపెట్టింది ఆ ప్రసంగము ఎక్కడా అంటే యాజ్ఞవల్క మహర్షి జనక మహారాజుకు బోధించినటువంటి ప్రసంగము జ్యోతిర్ బ్రాహ్మణము అని కూడా అంటారు ఆ ప్రకరణంలో ఉంది సరే ఈ విధంగా ఆ రోదరణిక శృత కాకుండా మనకు ఆత్మ యొక్క స్వయం ప్రకాశాన్ని తెలిపేటువంటి అనేక శ్రుతులు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా నృత్యం ఉత్తర తాపనీయ ఉపనిషత్తు మరియు ముందక శృతి శ్వేతాసుర శృతి కట్టశ్రుతి మొదలైనటువంటి అన్ని కూడా ఉన్నాయి పదిహేడో శ్లోకానికి అవతారిక ఎనభై అంకం ఏనేదం సర్వం విజానాతీతం కేన విజానీయాత్ విజ్ఞాతారంభరే కేన విజానీయాత్ ఇది వాక్యం అర్థత పఠతి ఇది కూడా గృహదర్ణిక ఉపనిషత్తు వాక్యమే ఉంది ఇది ఎక్కడ అంటే రెండు డాష్ నాలుగు డాష్ పద్నాలుగు అక్కడ ఉంది ఇది మైత్రేయ యాజ్ఞవాలిక సంవాదంలో ఉంటుంది ఆ అరే మైత్రేయి అని అంటూ ఆడ మైత్రేయి కి యాజ్ఞవాలిక మహర్షి చెప్తూ ఇదం ఈ సమస్త దృశ్య జగత్ అంతా కూడా దే ప్రపంచమంతా కూడా ఎవరి చేతనైతే తెలియబడుతుందో తమ కేన బిజానియాత్ సర్వమును ప్రకాశించేటువంటి వాడిని ఏ సాధనం చేత కేన అంటే తృతీయ ఆ కిమ్ శబ్దం యొక్క తృతీయ విభక్తి ఏకవచనం కేన అంటే దేని చేత అంటే తృతీయ ఏముంటుంది కరణం ఉంటుంది ప్రథమ కర్త ద్వితీయ కర్మ తృతీయ కరణం ఉంటుంది అప్పుడు కేన అనేది తృతి కాబట్టి ఏ కరణము చేత అంటే ఏ సాధనం చేత ఆ ఆత్మను తెలుసుకోగలుగుతాము సర్వమును తెలుసుకునేటువంటి ఆ ఆత్మను ఏ సాధనం చేత తెలుసుకోగలుగుతాము అది ఏ సాధనం చేత తెలియబడుతుంది విజ్ఞాతారం కేన విజయానియా సర్వమును ప్రకాశించేటువంటి అన్నిటినీ తెలుసుకునేటువంటి ఆ ఆత్మను ఏ సాధనం చేత తెలుసుకోగలుగుతాము చెప్పండి అని అంటూ అక్కడ యాజ్ఞవల్కం మహర్షి మైత్రేకి ధించినటువంటి ప్రసంగాన్ని తీసుకొని కూడా ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పడానికి ఈ ప్రమాణం కూడా మనకు పుష్టిగా ఉంటుంది అని ఆ శృతి ప్రమాణాన్ని ఉదాహరిస్తూ శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఇది వాక్యం అర్థత పఠతి ఈ వాక్యాన్ని అర్థ చెప్తూ ఉన్నాడు పదిహేడో శ్లోకం చూడండి జనతే అన్యన జనతా విజ్ఞాతం సాధనం ఇదం సర్వం ఏనా జానె ఇదంతా కూడా ఈ దృశ్యం మన జగత్ అంతా కూడా ఎవరి చేతనైతే తెలియబడుతుందో తత్ కేన అన్యన జానతాం ఆ సర్వ ఆత్మను దానికంటే అన్యమైనటువంటి ఏ సాధనం చేత తెలుసుకోగలుగుతాం చెప్పండి తెలుసుకోలేము విజ్ఞాతారం కేన వింధ్యా ఆ విజ్ఞాత అంటే సర్వను ప్రకాశించే తెలుసుకునేటువంటి ఎవడైతే ఉన్నాడో ఆత్మ ప్రత్యేకమైన పరమాత్మ అతన్ని దేని చేత తెలుసుకోగలుగుతాము కేన విజాన్యాత్ కేన వింధ్యాత్ అని ఈ విధంగా చెప్తూ మరి మనసు చేత తెలుసుకోవచ్చు కదా ఆ ఆత్మను మనసే వేద కూడా అన్యత చెప్పింది కదా మనసు చేత తెలుసుకోవచ్చు కదా అని అంటే మనసు కూడా అక్కడ ప్రవృత్తి కాదు ఎతో వాచో నివర్తంతే అప్రా మనసా సహా యద్వాచా నభ్యుద్ధతం ఏనా వాగ్యుద్ధతే తదేవ బ్రహ్మత్వం విధి నేదం ఎదివ ముపాసతే మనసా నమనతే హోర్మనోహమతం తదేవ బ్రహ్మత్వం విధి నేదం ఎదే ముపాసతే అని అంటూ కేనోపనిషత్తు చెప్తుంది అది మనసుకు గాని వాక్కు గాని తెలియబడేది కాదు మరి అన్యత్ర కఠోపనిషత్తు కూడా చెప్తుంది నైవ వాచ నా మనస అని అంటూ కూడా కాబట్టి అది మనసు ద్వారా కూడా తెలియబడదు మరి మనసు యొక్క ఉపయోగం ఏది అని అది వేద్య పదార్థాలను తెలుసుకోవడానికి సాధనం ఉన్నది బుద్ధి అనండి ఇక్కడ ఇక్కడ రెండు ఒకటే అంతకరణ తీసుకోండి ఇక్కడ సాధనం ఉందో బుద్ధి అది వేద్య పదార్థాలను తెలుసుకోవడానికి ఒక పరికరం ఒక కరణముగా ఉన్నది అంతేగాని ఆ బుద్ధి తెలుసుకోవడంలే బుద్ధి చేత ఆత్మ తెలియబడదు ఏ విధంగా అయం ఘటహ అనేటువంటి జ్ఞానం అయింది అనుకోండి మనకు ఆ జ్ఞానం మనకు దేని ద్వారా అయ్యింది అంటే నేత్రేంద్రియం ద్వారా అంతఃకరణ వృత్తి నిర్గతం అయ్యి ఘట దిశ పర్యంతం వ్యాపించిన తర్వాత ఘటం ఉన్నటువంటి ఆవరణాన్ని ఈ అంతఃకరణ వృత్తి భంగం చేస్తుంది భంగం చేసిన తర్వాత ఆ వృత్తి ఉపేత చేతనము మరి ఘట ఉపేత చేతనము రెండు ఏకదేశమైనవి ఎందుకు ఉపాధులు ఏకదేశమైనప్పుడు ఉపహితం కూడా ఏకదేశమైతుంది వృత్తి అనే ఉపాధి ఘటమైన ఉపాధి రెండు ఏకమైన అప్పుడు ఘట ఉపేత చేతనము వృత్తి ఉపేత చేతనము రెండు ఒకటైనవి ఆ రెండు చేతనాల యొక్క అభేదం అంటేనే జ్ఞానం అభేదర్శనం జ్ఞానం ఉభయ చైతన్య అభేద జ్ఞానం ప్రత్యక్షం అని వేదాంత పరిభాషలో కూడా చెప్పినాడు ధర్మరాజు ధరేంద్రుల వారు ఒకటి చేతనాల యొక్క అభేదం అయింది అప్పుడు జ్ఞానం అని అంటున్నాము మరి వృత్తి ఏం చేసింది ఆవరణ భంగార్త వృత్తి అంతే ఆ ఘటాన్ని ప్రకాశించలే వృత్తి ఘటం ఉన్నటువంటి ఆవరణాన్ని భంగం చేసి ఆ దాంతో పాటు అయిపోయింది చేతనమే తెలుసుకుంటుంది వృత్తి కాదు మరి వృత్తి ఏమైంది తస్య సాధనం అతనికి సాధనమైంది ఉపకరణమైంది అంతే అందుకని మనసు చేత కూడా తెలియబడేది కాదు ఆత్మ అని శ్లోకం ద్వారా చెప్పాడు ఇప్పుడు టీక చూడండి ఎనభై రెండో అంకము సాక్షి చైతన్య రూపేణ ఆత్మనా ఇదం సర్వం దృశ్య జానతే ప్రాణిన సాక్షి చైతన్య రూప ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మచేతనే సకల జీవులు కూడా ఈ దృశ్య జాతీ కూడా తెలుసుకుంటున్నారు సాక్షిణము ఆత్మానం అన్యేన కేన సాక్ష్యభూత జడేన జానతాం ఇప్పుడు ఆ సాక్షి రూప ఆత్మను ఆ సాక్షి కంటే అన్యమైనటువంటి దేని చేత తెలుసుకుంటావు ఇప్పుడు సాక్షి కంటే అన్యమైనది ఏముంటుంది అని చెప్పండి సాక్ష్యములే ఉంటాయి కాని మరొక సాక్షి అయితే లేడు కదా మరొక సాక్షి చెప్తే మరి ఆ సాక్షి ఎవరి చేతది తెలియబడాలంటే సాక్షి చెప్పాలి వాడు కూడా ఒక సాక్షి మరి వాడు కూడా సాక్షి కాబట్టి వాడు చేస్తే తెలియబడతా అంటే మరొక సాక్షి అంటే అనవస్థ దోషం వస్తుంది ఎందుకు చేతనాంతరమే లేదు కదా ఏకం ఏవో అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తికించ చేతనం కంటే మరొక చేతనం భిన్నంగా చేతనాంతరము లేదు కాబట్టి వేరే చేతనం ద్వారా తెలియబడేది కాదు ఇక ఆత్మ కంటే భిన్నంగా ఇంకెవరున్నారు జడమున్నది సాక్ష్యములు సాక్ష్యం అంటే సాక్షి చేత తెలియబడేటువంటి జడ మరి ఆ జడము తెలుసుకుంటుందా అంటే స్వయం జడమే అంటున్నావు జడమంటే దేనికంటారు స్వపరికెంప్తి శూన్య జడ అది జడమునేది దాని జ్ఞానం దానికి లేదు జ్ఞానం కూడా లేదా మరి అది ఆత్మను ఎట్లా ప్రకాశిస్తే చెప్పండి అందుకని ఆత్మను ప్రకాశించడానికి ఆత్మాంతరము అంటే వేరే ఆత్మ లేదు వేరే సాక్షి లేడు మరి జడమైతే అది తెలుసుకోదగదు మరి ఎవరు తెలుసుకోవాలి ఇప్పుడు ఆత్మను అన్నిటిని ప్రకాశించే ఆత్మను తెలుసుకునేవాడు ఎవడు చెప్పండి ఎవడు లేడు అది స్వయం ప్రకాశం జానతామంటే అవగతేయు తెలుసుకోగలరు ఆత్మ కంటే భిన్నంగా సాక్ష్యభూతములైన జడములు ఆత్మను తెలుసుకోగలవా తెలుసుకోలేవు పుమాంసే ఆ పురుషుణ్ణి ఆత్మను ఇతరమైనటువంటి ఏ ఇవి కూడా తెలుసుకో జాలవు అసేవ వాక్యశ తాత్పర్యమాహ విజ్ఞాతారం కేన వింధ్యాత్ అదే వాక్యాన్ని ఇంకా స్పష్టం చేస్తూ మూలంలోని గ్రంథకర్త విజ్ఞాతారం కీణ వింత్ అని చెప్పినాడు అన్నిటిని ప్రకాశించేటువంటి ఆ జ్ఞాతను విజ్ఞాతను ఎవరు తెలుసుకోరారు ఏ సాధన చేతి తెలుసుకుంటారు అని చెప్పినాడు దృశ్య జాతాతారం కేన దృశ్యభూతేన విం దృశ్య దేహాదిక ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాత సాక్షి చైతన్య ఉండదో దాన్ని కేన దృశ్యభూతేన ఏ దృశ్యమైనటువంటి ను ఇంద్రియం చేత తెలుసుకుంటా అంటావా మనస్సు చేత తెలుసుకుంటా అంటవా లేదా ప్రత్యక్షాది ప్రమాణాల చేత తెలుసుకుంటా అంటావా ఏ ప్రమాణానికి విషయం కాదు అది చక్షు సు శ్రోత్రస్తోత్రం మనస్సో మనోయత్ వాచోహ వాచం అని అంటూ కేనోపనిషత్తు చెప్తుందా లేదా అది చక్షువుకే చక్షు ఉంది శ్రోత్రానికి శ్రోత్రం ఉంది మనస్సుకు మనస్సు ఉంది వాక్కు వాక్కు ఉంది అది అంటే ఈ చక్షురాది ఇంద్రియాల యొక్క అందత్వ అందత్వ పటుత్వాదులను కూడా ప్రకాశించేది అది ఈ చక్షుకు కూడా చక్షు ఉంది అది ఆత్మ ఆ చక్షు ఎవరి వెలుగులో తెలియబడుతుంది చెప్పండి నా నేత్రం అంటావు లేదా నా నేత్రము చక్కగా పనిచేస్తుంది అని అంటావు లేదా మందు దృష్టి వాళ్ళైతే నా నేత్రం సరిగా పని చేస్తలేదు అంటాడు అంటే ఇప్పుడు నేత్రము తెలుసుకొని చెప్తున్నావా తెలుసుకోకుండానే చెప్తున్నావా తెలిసే కదా మరి తెలుసుకునేవాడు ఎవడు ఆ నేత్రాన్ని కూడా తెలుసుకునేవాడు వాడు ఉన్నాడని తెలిసిందా లేదా ఇప్పుడు ఇక్కడ ఎవడు వాడు నువ్వే ఆ నేత్రానికు కూడా నేత్రం ఉన్నావు స్తోత్రానికి కూడా శ్రోత్రం ఉన్నావు మనస్సుకు కూడా మనసు ఉన్నావు ఆ మనసు కూడా నీకు తెలియబడుతుందా లేదా నా మనసు బాగులేదా నా మనసు ప్రసన్నంగా ఉన్నదంటావు కామాకార వృత్తులు క్రోధాకార వృత్తులు సుఖాకార వృత్తులు దుఃఖాకార వృత్తులు ఇచ్చాకార వృత్తులు ఇవన్నీ కలుగుతున్నాయి నీకు తెలుస్తున్నాయా లేదా అంటే నీకు మనసు తెలియబడుతుందా లేదా అక్కడ మనసును తెలుసుకునేవాడేవాడు ఆ మనసును తెలుసుకునేవాడిని ఆ మనసు తెలుసుకుంటుందా మనసాన్న మనతే ఎవరి యొక్క సత్తచేత ఎవరి యొక్క స్ఫూర్తి చేత ఎవరి యొక్క వెలుగులో ఈ మనస్సు మననం చేయగలుగుతుందో పదార్థాలను ప్రకాశింపగలుగుతుందో దాన్ని ఈ మనస్సు ప్రకాశిస్తుందా ప్రకాశింపజాల అందుకని ఇంద్రియ నిహో ఇంద్రియేభ్య పరం మన సస్ పర బుద్ధి పర తస్థు సహ అనంటూ కూడా మనకు భగవద్గీత చెప్తుంది అదే మంత్రం కఠోపనిషత్తులు కూడా పాఠాంతరం చేస్తూ ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మన బుద్ధి బుద్ధేరాత్మ మహాన్ పర మహత పరం అవ్యక్తం అవ్యక్త పురుష పర పురుషాన్న పరం కిచిత్ సా పర గతి చెప్పిందా అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అన్నిటిని ప్రకాశించేటువంటిది దాన్ని మాత్రం ఏది తెలుసుకోగలగు చూసారా ఆత్మ ఎటువంటి స్వరూపం చూడు ఆత్మ అంటే ఎవరిదో కాదు విచారం ఇప్పుడు ఎవరు విచారం చేస్తున్నారు ఆత్మహీనామ స్వరూపం అది మన స్వరూపం ఉన్నది ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ స్వరూపుడు నువ్వు ఉండగా నేను అజ్ఞాని నాకేం తెలియదు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు నాకు తెలియదు అనేది కూడా తెలుస్తుందా లేదా నీకు ఆ తెలుసుకునే నీకు అజ్ఞానం ఉంటే తెలియదు అనేది ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు ఎప్పుడు కూడా నీకు అజ్ఞానం అంటూ లేదు సూర్యుల్లో అంధకారం ఉంటుందా బాబా ఉంటేవాడు సూర్యుడా కాదు అదే విధంగా ఆత్మ ఏదో అజ్ఞానం ఉన్నదంటే సిగ్గుచేటు అసలు అజ్ఞానమే లేదు ఉన్నదని భ్రంంతయ్యింది మాసా దవిగా కల్పేసు గతమే స్వనే కదా నస్తమే తిన చోదేతి సంవిధేక అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో సర్వమును ప్రకాశించేవాడు నువ్వే ఉన్నావు జ్ఞాత అజ్ఞాతయా సర్వం సాక్షి భాషమేవా అటువంటి స్వరూపం నీది అట్లా ఉండగా నేను అజ్ఞాని అంటున్నావే ఎంత స్వయంగా నువ్వు అన్నిటిని ప్రకాశిస్తూ నేను అజ్ఞాని అనడం ఇది ఇటువంటి స్వరూపం చాలా అద్భుతమైనటువంటి బోధ బాగా వినండి మంచిగా మననం చేయండి నన్ను మనస జ్ఞాస్యతి ఇది ఆశంక్య స్వామిజీ సరే ఈ జడజాతం ఏది ప్రకాశించకున్నా గాని ఆత్మను మనసు చేత తెలుసుకోవచ్చు కదా అని ఈ విధంగా అనదేవేమో అంటే అక్కడ శ్లోకములు చెప్పినాడు వేద్యూ సాధనం ఈ మనసు ఏదైతే ఉందో అది వేద్య పదార్థాలను తెలుసుకోవడానికి సాధనం ఉన్నది సాధనంతో వేద్యే శక్తం వేద్య పదార్థాలను తెలుసుకోవడానికి సమర్థం ఉంది మనస్సు అంతేగాని ఆత్మను తెలుసుకోవడానికి సమర్థం కాదు సాధనంతో అంటే జ్ఞాన సాధనంతో మనహ జ్ఞాన సాధనం ఉన్నది మనస్సు దేనికి సాధనము అంటే వేద్యే జ్ఞాతవ్య విషయ వేద్య పదార్థాలను అంటే జ్ఞాతవ్య విషయాలను తెలుసుకోదగినటువంటి గటపటాది పదార్థాలను తెలుసుకోవడానికి మనస్సు సాధనమున్నది వాటిని తెలుసుకోవడానికి శక్తం అంటే సమర్థం ఉన్నది నతు జ్ఞాతరి ఆత్మని ఆ మనసుకు కూడా జ్ఞాత ఎవరైతే ఉన్నారో పటపటాలను కూడా ప్రకాశించేటువంటి జ్ఞాత ఎవరైతే ఆ జ్ఞాతను తెలుసుకోవడానికి సమర్థం కాదు మనస్సు నైవ వాచ అది వాక్కు ద్వారా తెలియబడేది కాదు మనసు ద్వారా తెలియబడేది కాదు ఇత్యాది శృతే కఠోపనిషత్తు మూడో డాష్ మూడో సస్య అపి జ్ఞేత్వే కర్మకర్తృత్వ విరోధా భావ ఒకవేళ అన్యమైతే ఆత్మ ప్రకాశించేది ఏది లేదు సరే స్వామీజీ ఆత్మ కంటే అన్యమైన ఆత్మ ఇంకోటి లేదు తెలుసుకోవడానికి ఆత్మ కంటే అన్యమైన జడ ఏదైతే ఉందో అదైతే తెలుసుకోవద్దా ఉన్నది పోనీ తనకు తాను తెలుసుకుంటుంది ఆత్మ ప్రకాశంలో ఆత్మ తెలియబడుతుంది అని ప్రభాకరులు అంటారు పూర్వమీమాసకులు ఏ విధంగా దీపము తన సన్నిధిలో ఉన్నటువంటి వస్తువులను అన్నిటినీ ప్రకాశిస్తుంది అన్ని తెలియబడుతున్నాయి మరి దీపం దేని యొక్క వెలుతురులో తెలియబడుతుంది అని అంటే దీపం యొక్క వెలుతురులోనే దీపం తెలియబడుతుంది ఆ దీపాన్ని తెలుసుకోవడానికి మరొక దీపం యొక్క అపేక్ష ఉందా బాబా లేదు కదా ఆ దీపాన్ని తెలుసుకోవడానికి దీపం యొక్క ప్రకాశమే అపేక్ష ఉంది అట్లా ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మ యొక్క ప్రకాశం యొక్క ఉంది అంటే ఆత్మ ఆత్మ తెలియబడుతుంది అని ప్రాభకురులు అంటారు కాని విరోధం వస్తుంది ఆత్మనే తెలుసుకుంటుంది అంటే ఆ తెలుసుకున్నటకు కర్త అయింది ఆ జ్ఞానం అనేటువంటి క్రియలో ఆ ఆత్మ తెలుసుకునేవాడు కర్త అయింది జ్ఞాత అయింది మరి తానే ఆ తానే కర్మ కర్మ అంటే విషయం తెలియబడేది తానే కర్త తానే కర్మ తానే కర్త తానే కర్మ అని చెప్పడంలో లోకంలో అనుభవం ఉందా ఒక గ్రామానికి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళాడు ఆ వెళ్ళేవానికి ఏమంటాం మనము గంత అంటే గమన క్రియవాన్ గమనక్రియ చేసేటువంటి వాడు గంత అనబడతాడు ఆ గమనక్రియ చేత పొందబడేది ఎవరు అంటే గ్రామము అది గమ్యము అంటాము ఇక్కడ గంత మరి గమ్యము తానేనా ఒకటేనా చెప్పండి తనకట్లే భిన్నంగా ఉంది కదా గమ్యము గంతకంటే గమ్యం వేరే ఉంది అట్లా కర్త కర్మ వేరే ఉంటుంది ఇప్పుడు పుస్తకం మీరు చదువుతున్నారు ఈ చదువుట అనేటువంటి క్రియ చేసేవాడు ఎవడు నీవు మరి ఆ చదువుటకు విషయం ఎవరు గ్రంథము ఇప్పుడు ఆ గ్రంథం అనే విషయము నీవేనా చెప్పు కాదు కదా ఎప్పుడైనా గానీ కర్మ కర్త భిన్నంగా ఉంటుంది ఇది నియమం ఉంది లోకంలో అనుభవం ఉంది కానీ తానే కర్త తానే కర్మ అనుటలో ఎక్కడ కూడా అనుభవం లేదు ఇది విరోధం వస్తుంది ఇప్పుడు ఎనభై తొమ్మిదో అంకం చూడండి ఆత్మన స్వప్రకాశత్వం ఏవ ఆత్మ స్వయం ప్రకాశం అనుటలో మరొక ప్రమాణం కూడా ఇస్తున్నాడు ఏది అనంటే శ్వేత శ్వేత ఉపనిషత్తు కేనోపనిషత్తు ప్రమాణాలను తీసుకుని కూడా శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఆత్మన స్వప్రకాశత్వమేవ సవేత్తి వేద్యం నశాస్తివేత్త అనేటువంటిది శ్వేతశ్వత రూపని చుట్టూ మూడో డ్యాస్ మంత్రం అప నిపాదో నోత సవేత్తి వేద్యం నీవేత్తం పురుషం మహాంతం ఈ మంత్రంలో మూడో పాదం మాత్రమే తీసుకున్నాడు ఇక్కడ సవేత్తి వేద్యం నచ త శాస్తివేత్త అంత భాగం తీసుకున్నాడు పూర్ణ మంత్రం చదివాను ఇక కేనోపనిషత్తులో అన్యదేవ తనంటూ కూడా కేనోపనిషత్తు చెప్తుంది విధితాత్ అన్యదేవ విధితము కంటే ప్రకాశకమైనటువంటి ఆత్మ వేరుగానే ఉంది మరియు అవిధి తాత్ అధి అవిదితము కంటే కూడా అన్యమే ఉంది ఆత్మ విదితము అంటే వ్యాకృతము అంటే ఏ విధంగా గటపడాలి ప్రపంచము ఏదైతే వ్యక్త ప్రపంచం ఉందో ఇది విదితము అనబడుతుంది ఇక దీనికి కారణమైనటువంటి అవిద్య లేదా అజ్ఞానం ఏదైతే ఉందో అది అవ్యాకృతం అది స్పష్టంగా మనకు తెలియబడదు కదా సాక్షి ఉంది కానీ ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయం కాదు కదా అందుకని అది అవ్యక్తం అనబడుతుంది అవిదితం అనబడుతుంది అయితే ఈ విదితము అవిదితము కంటే కూడా అన్యమే ఉంది ఎవరు ఆత్మ ఈ ఘటపటాది ప్రపంచం అన్యంగానే ఉన్నది అయితే మనకు సకల జనులకు అనుభవం ఉన్నది అయం ఘట అయం పట అని వాడు తెలియబడే ఘటం కంటే భిన్నంగా ఉన్నాడా లేదా భిన్న అందరికి అనుభవం ఉంది కానీ అజ్ఞానం కంటే కూడా అన్యమే ఉంది అది జ్యోతి సామభి తోతి తమస పరముచ్చే ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ కూడా శృతులు కూడా చెప్తూ ఉన్నాయి తమస పరస్తాత్ తమస్సు కంటే కూడా పరం ఉన్నది ఆ తమస్సు కూడా ప్రకాశకం ఉన్నది అజ్ఞానం ఉన్నది అని ఎవరి ద్వారా సిద్ధి అవుతుంది నేను అజ్ఞాని అంటున్నావు కదా అంటే అజ్ఞాని స్వీకరించావా లేదా స్వీకరించావు మరి అజ్ఞానం ఉన్నది అని ఎవరి ద్వారా సిద్ధి అయితుంది ఆత్మ ద్వారా సిద్ధి అందువల్ల ఆ తమస్సుకు కూడా ప్రకాశకం అంటే అవిదితమైనటువంటి అవ్యాకృత అవిద్యకు కూడా ప్రకాశకం ఉంది అది వేరే ఉంది విదితాత్ అవి అన్యదేవా విదితము కంటే కూడా అన్యమే ఉంది అని కేనోపనిషత్తు చెప్తుంది ఇక శ్వేతశ్వేత ఉపనిషత్తు యొక్క అభిప్రాయం ఏంది సవేత్తి వేద్యం నచత్యస్తే వేత్త చూడు సహా వేద్యం వేత్తి అది వేద్య పదార్థాలను అన్నిటినీ కూడా తెలుసుకుంటుంది వేద్యం లేవి లేవు చెప్పు ఆత్మకు ఆత్మ భిన్నం సర్వం వేద్యమే కదా అన్ని కూడా ఆత్మచేతన ప్రకాశింపబడతాయి ఎందుకు సర్వాధిష్ఠానం ఆత్మ కాబట్టి అధిష్టానం ఏదైతే ఉంటుందో అదే కల్పిత వస్తువుకు ప్రకాశకం ఉంటుంది ఇది నియమం ఉంది ఏది అధిష్టానం ఉంటుందో అధ్యస్థ వస్తువుకు ప్రకాశకము అధిష్టానమే ఉంటుంది ఇది నియమం ఉంది ఈ దేహాదిక ప్రపంచం అంతా నీ ఎందే అధ్యం ఉందా లేదా నీఎందే కదా మరి ఈ అధ్యస్థమైనటువంటి దేహాధిక ప్రపంచానికి ప్రకాశకుడు ఎవరు నీవే మరి అధిష్టానమే కదా ప్రకాశకుడు ఎవరు ఉన్నారు చెప్పండి ఇక్కడ అధిష్టానం అయినట్లు నీకంటే ప్రకాశకుడు వేరే ఉన్నాడా చెప్పండి లేడు అయితే స్వామీజీ ఇక్కడ అంటే ఈ శరీర ఇంద్రియ మనోబుద్ధులు ఇవి అధ్యస్థం ఉన్నాయి ఇవి నాయందే అధ్యస్థం ఉన్నాయి కాబట్టి నేను వీటిని ప్రకాశిస్తున్నాను కానీ గటక ప్రపంచము ఈ బాహ్య ప్రపంచం నాయక్కడ అధ్యస్థం వేరుగా ఉంది కదా నాకంటే అంటే దానికి కూడా అధిష్టానం ఇవ్వే ఎట్లా ఆ ప్రక్రియ అంతా విచార నూట ఇరవై నాలుగో అంకం నుంచి నూట నలభై ఐదవ అంకం వరకు ఉంటుంది విస్తారంగా అక్కడ మీరు తెలుసుకోండి కాబట్టి అధ్యస్థ వస్తువుకు ప్రకాశకుడు ఎవరో కాదు అధిష్టానమే మరి సర్వాధిష్టానం ఎవరు నీవే కాబట్టి వేద్యమైనటువంటి సకల అధ్యస్థ పదార్థాలను వేత్తి ఎవరు ఆత్మ ఆత్మనే ప్రకాశిస్తుంది నచ్చత శాస్తీవేత్త దాన్ని ప్రకాశించేవారు మరి ఎవరు లేరు ఇంద్రియాలు గాని మనస్సు కాని బుద్ధి గాని ఇతర ప్రమాణాలు గాని ఏవి కూడా ఆత్మను ప్రకాశింపజలవు అంటే ఏమని చెప్పినట్లయింది ఇక్కడ ఆత్మ స్వయం ప్రకాశము అని చెప్పినట్లయింది ఇది వాక్య ద్వయం అపి ప్రమాణం ఇది మనవానహ తద్ వాక్య ద్వయం ఈ రెండు వాక్యాలు కూడా ఆత్మ స్వయం ప్రకాశం ఉన్నదనటంలో ప్రమాణముగా ఉన్నాయి కాబట్టి ఆ రెండు వాక్యాలను కూడా అంటే కేనుపనిషత్ వాక్యము శ్వేతశ్వత రోపనిషత్తు వాక్యం ఈ రెండు వాక్యాలను అర్థత పఠతి శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నాడు పద్దెనిమిదవ శ్లోకం స వేత్తి వేద్యం తత్సవం తిదిత విదిత విదితా బోధస్వరూపకం తర్వం వేద్యం సహ వేత్తి ఈ సంపూర్ణ దేహాదిక ప్రపంచమంతా వేద్య పదార్థాలు ఏవైతే వీటి అన్నిటిని కూడా సహా అంటే ఆ ఆత్మ వేత్తి అన్నిటినీ తెలుసుకుంటుంది తన వేదిత నా సర్వమును ప్రకాశించేటువంటి ఆ ఆత్మను తెలుసుకునేటువంటి వాడు అన్యహ వేరే వాడు ఇంకోడు లేడు మరియు ఇంకెట్లా ఉండేది ఏనంటే విదిత విదితాభ్యాం తృథగ్ బోధ స్వరూపకం విదితం కంటే పృతగ్గా ఉంది పృథగ్ అంటే భిన్నంగా వేరుగా ఎవరున్నారు ఈ విదిత అవిదితముల కంటే తూల సూక్ష్మ ప్రపంచము వీటన్నిటి భిన్నంగా వాటికి ప్రకాశకమై ఎవరున్నారు ఆత్మ ఉన్నది బోధ స్వరూపమైనటువంటి స్వయం ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మనే ఉంది ఆత్మ యొక్క ప్రకాశంలోనే ఇవన్నీ కూడా ప్రకాశింపబడుతున్నాయి దాన్ని మాత్రం ఎవరు ప్రకాశించటం సమర్థులు కారు ఎవరు లేరు కూడా అని ఈ విధంగా ఆత్మ స్వయం ప్రకాశత్వాన్ని చాలా చక్కగా ప్రతిపాదిస్తూ వస్తున్నాడు తొంభై అంకం చూడండి స ఆత్మ ఏది వేద్య వేద్యం తత్సర్వం వేద్యం వేత్తి ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ప్రత్యేకమైన పరమాత్మ ఏదేది వేద్యం ఉన్నదో దాన్ని అంతటినీ కూడా వేత్తి తెలుసుకుంటుంది నీ మనసు నీకు తెలియబడుతుంది నీ ఇంద్రియాలు నీకు తెలియబడుతున్నాయి ప్రాణము తెలియబడుతుంది పంచకోశాలు తెలియబడుతున్నాయి స్థూల సూక్ష్మకారణ శరీరాలు తెలియబడుతున్నాయి జాగ్రత్త అవస్థలు తెలియబడుతున్నాయి ఇంకేం తెలుసుకోవాలి చెప్పు సంఘాతాన్ని మొత్తం కూడా ప్రకాశించేది ఎవరు ఆత్మ ఏదేది వేద్యం ఉన్నదో దాన్ని సర్వను ప్రకాశిస్తుంది ఆత్మ ఇంకా నువ్వు బయటకు పోతే గటపడేది ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు తస్య ఆత్మన వేదిత అంటే జ్ఞాత అన్యహాస్తి సర్వను ప్రకాశించేటువంటి ఈ ఆత్మను తెలుసుకునేటువంటి వేదిత అంటే జ్ఞాత అన్యహ వేరేవాడు నాస్తి లేడు మరొక ప్రకాశకుడు ఆత్మను తెలుసుకునేవాడు లేడు తద్ బోధ స్వరూపకం బ్రహ్మ ఆ బోధ స్వరూపమైనటువంటి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మ బ్రహ్మ అది విదిత విదితాభ్యాం అంటే విదితం అంటే జ్ఞాతం జ్ఞాన విషయీకృతం జ్ఞానం చేత తెలియబడి ఉన్నది జ్ఞేయము అదే జ్ఞాతం అవుతుంది జ్ఞానానికి విషయం అవుతుంది ఎప్పుడైతే జ్ఞానానికి విషయం అవుతుందో అది జ్ఞాతం అనబడుతుంది అదే విదితం మనబడుతుంది ఆ జ్ఞాతమైనటువంటి వ్యాకృత పదార్థాల కూడా ఆత్మ భిన్నంగానే ఉంది ఆ విదితం ఆ విదితము కంటే కూడా అంటే ఆ విదితం అంటే అవ్యాకృతం అజ్ఞానం ఈ అజ్ఞాన ఆవృతం తాభ్యాం పృథక్ అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి ఏవైతే అవ్యాకృత పదార్థాలు ఉన్నాయో మరి అజ్ఞానం కూడా ఏదైతే ఉన్నదో వీటన్నిటి కూడా భిన్నంగా పృథక్ వేరే విలక్షణం బోధస్వరూపత్వాదేవ ఇత్యర్థ అది జ్ఞానస్వరూపం స్వయం ప్రకాశం ఉన్నందు అది దేని చేత అన్నిటినీ తెలుసుకుంటుంది సవేత్త వేద్యం నచ్చత శాస్తి వేత్త అని ఆత్మ యొక్క స్వయం ప్రకాశత్వాన్ని చాలా చక్కగా ప్రతిపాదించారు ఇట్లా చెప్పినప్పటికీ కూడా ఎవడైతే నాకు తెలుస్తలేదు అంటాడో వాళ్ళ సంగతి చూద్దాం రేపు హరి ఓం తచ్చం సహనాభవ సహనౌన సహ వీర్యం కరవాహై తేజస్వి నావీ ం శాతి శాంతి శాంతి